అవాప్త సకల కాముడను మాట నీకు జల్లి వివేకింస పురుషార్థ విధి మాయందేది మరిగి నీపై భక్తి మాకు కలుగుటల్లాను అరసి నీవు రక్షించే ఆశకొరకే హరినీవు భక్త మాపై చేయుటల్లా ఇరవైన నీకు నిరుహేతుకమే వసరుచు నిన్ను నేము కొలచినదల్లాను వ్యసమాభారము నీపైకొరకే వసముగా నీవు నన్ను వలనని ఏలుటెల్ల ఇశుమంతైన నిరుహేతుకమే శ్రీవేంకటేశ్వర నీకు చేయెత్తి ముక్కుటయల్ల నీవే మా వాడవై మన్నించు ఆవటించి అంతరీయామివైం నీ ఉండుట ఎల్ల కేవలం సూచిన నిరుహేతుకమే